స్వామి ఎక్కడ సంచరిస్తాడో మనం గ్రహించాలి స్వామి ఎక్కడ విహరిస్తాడో మనం అర్థం చేసుకోవాలి మన మనస్సుని అలా తయారు చేసుకోవాలి మన శిరస్సు మీద పాదాలు పెట్టడానికి స్వామి సిద్ధంగా ఉన్నాడు మన్మూర్ధని కానీ ఎప్పుడు బలిచక్రవర్తి శిరస్సు మీద ఎప్పుడు పెట్టాడు ఆయన తన అజ్ఞానాన్ని అంగీకరించినప్పుడు పెట్టాడు ముందు అంగీకరించలేదు ఆయన మాడలో ఫలములో వన్యంబులో గోబులో హరులో రత్నములో రథంబులో విశిష్టార్థంబులో కన్యలో కరులో కాంచనమో నికేతనములో గ్రామలో భూములో ధరణీఖండమో కాక ఏమడిగదో దాత్రి సూర్యేంద్రోత్తమ అని ఇవన్నీ అడిగాడు దాత పెంపు సొంపు తలపబలదే అన్నాడు ఇంత అహంకారంతో మాట్లాడాడు కానీ క్రమంగా వామనుడు దగ్గరవుతున్న కొద్దీ ఆయనకి భగవత్తేజస్సు ఆయన మీద ప్రసరించి ఆయనలో అజ్ఞానం తొలగిపోవడం మొదలుపెట్టింది సూర్యకిరణాలు కొద్ది కొద్దిగా పడుతున్నప్పుడు పొద్దున్నే కొంచెం ఇంకా నూనె చీకట్లు అంటారు కొద్దిగా ఉంటాయి కాస్త ఆరున్నర ఏడు అయిందంటే ఏం ఉండవు ఇంకా కానీ ఐదు ఐదున్నర ప్రాంతాల్లో కొంచెం ఉంటాయి అజ్ఞానం కూడా అంతే వామనుడు దగ్గర అవుతుండే కొద్దీ అది చివరికి దానం ఇచ్చే పోతుంటే శుక్రాచార్యుడు అడ్డుపడ్డాడు అక్కడికి ఆ స్థితికి పరిచక్రవర్తి చాలా జ్ఞానమయంగా మాట్లాడాడు జ్ఞానంతో మాట్లాడాడు కార్యం రాజులు రాజ్యములు గలగవే గర్వోన్నతిని పొందరే వారేరి సిరి మూటగట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరేనగలదే సివి ప్రముఖులన్ ప్రీతిని యశక్కాములై ఈరే కోర్కులు వారలను మరచిరే ఈ కాలమున్ భార్గవ దానాన్ని ఆపుతాముటయ ఎంతమంది రాజులు పరిపాలించలేదు వాళ్ళు ఏమైనా మూట పోయారా పోని భూమి మీద పేరైనా ఉందా మరి శివ చక్రవర్తి లాంటి వాళ్ళు నంతిదేవుడు లాంటి వాళ్ళు వాళ్ళు పేరైనా మిగిల్చుకున్నారే నన్ను ఆ పేరు మిగిల్చుకుని ఇవయా అన్నాడు అంటే అప్పుడు కూడా పాప శుకరాచారుడు నేను బాబు రాక్షస వంశానికి గురువుని రాక్షసులు శ్రేయిస్తరడం నాకు ముఖ్యం ఈ మాత్రం దానం ధర్మం త్యాగం నాకు లేక కాదు కానీ మొత్తం రాక్షస రాజ్యాన్ని కబళిస్తాడు అందుకోసం నీకు చెబుతున్నా నీ దగ్గరికి వచ్చినవాడు మామూలు వాడు కాదు మామూలు బ్రాహ్మణుడైతే నువ్వు రాజ్యం ఇచ్చుకో నాకు అభ్యంతరం లేదు కానీ వచ్చినవాడు విష్ణువు అన్నాడు అప్పుడు మరింత జ్ఞానంతో మాట్లాడాడు ఆ విష్ణువా అయితే నేనంత అదృష్టవంతుడే ఆదిను శ్రీశతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్రమర్యాదరంబు క్రిందగుట మీద నాకరంబుంటే రాజ్యము గీజ్యమును సతతమే కాయంబు లక్ష్మీదేవి యొక్క సర్వాంగాలను స్పృశించిన చేయి అంటే అర్థం ఏమిటండి మన మామూలు లైంగిక ధోరణతో మాట్లాడితే అంతకంటే పాపం ఇంకోవట్లేదు లక్ష్మీదేవి యొక్క సర్వాంగాల్ని సృష్టించిన చేయ అంటే అష్టవిధైశ్వర్యాలని అనుభవించినటువంటి జీవితం ధన కనక వస్తువాహనాల్లో దేనికి లోటు లేదు అష్టైశ్వర్యములు సుతో బంధుకు దాసీ భృత్యస్థ దైవచ సంతానం కలిగి ఉండడం బంధుమిత్రులు ఎక్కువగా ఉండడం దాసీలు ఉండడం భృత్యులు ఉండడం దాసీలు భృత్యులు తేడా ఏమిటంటే జీతం తీసుకోకుండా అన్నానికి గుడ్డలకి పనిచేసేవాళ్ళు దాసీలు జీతం తీసుకుని పనిచేసేవాళ్ళు భృత్యులు జీతము తీసుకుని బట్టలు పట్టుకెళ్ళే వాళ్ళని భృచ్చ దాసీయులు అంటారు ఇది డబుల్ పేమెంటు ఇంకా అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు అని దెబ్బలాటంపై కానీ చీర పెడితే కొత్త చీర కాదండ కొత్త చీర పెడితే నాకు అంచు నచ్చలేదండ పని మనుషులు కూడా చాలా తెలివి మీరే మధ్య వీళ్ళు భృచ్చులు కాదు దాసీయులు కాదు లేదా వాళ్ళకి మనమే భృచ్చులు అన్నీ ఇచ్చి సుతో బంధుకు దాసీ భృచ్చక ఇవన్నీ అష్టైశ్వర్యాలు ధన కనక వస్తువాహనాలన్నీ కొంతమందికి అన్ని ఐశ్వర్యాలు ఉంటాయి సంతానం ఉండదు కొంతమందికి కోట్ల రూపాయల డబ్బు ఉంటుంది స్థిరాస్తి ఉండదు ఏం కొన్నా నిలబడదు అమ్మేయాల్సి వస్తుంది కొంతమందికి ఆస్తులు ఎన్నున్నాయో అప్పులు ఎన్నుంటాయి నిరంతరం భయమే కొంతమంది కేవలం వంద ఎకరాల పొలం ఉంటుంది చేతిలో వంద రూపాయలు ఉండవు అదో కర్మ వంద రూపాయలు ఆడవు ధాన్యం షాపుకారిని అడగాల్సింది డబ్బులేమని వంద రూపాయలు ఉండవు అయ్యవ్వడం లెక్క రాసుకోవడం అచ్చిది ధాన్యం యోగం ఉన్నవాడికి ధనయోగం లేదు ధనయోగం ఉన్నవాడికి ధాన్యం యోగం లేదు ఈ రెండు ఉన్నవాడికి సంతాన యోగం లేదు సంతానం ఉన్నవాడికి వాళ్ళతో సుఖపడే యోగం లేదు సంతానం ఉంటారు కొంతమందికి ఎక్కడో ఉంటారు దూరంగా మన దగ్గర లేదు అటు ఉండపు ఆ సంతానం ఉన్న ఒకటే ఊడిన ఒకటే మన దగ్గర లేనప్పుడు వాళ్ళ ఆనందం మనకి మన ఆనందం వాళ్ళకి లేదు ఉరికి ఫోనా ఫోని ఏమా ఆనందం ఇది అదంతే మనం సంతృప్తి పడుతున్నాం అంతే సంతానం ఆనందం అంటే అది కాదు వాళ్ళు మనతోనే ఉండాలి ఉమ్మడి కుటుంబంలోనే ఉండాలి అన్ని బాధ్యతలు పంచుకోవాలి నాకు పది మంది ఉన్నారనే ఒక భావన కలగాలి అది దుఃఖమో సుఖమో తర్వాత చూద్దాం ముందు ఆ భావన ఉంటే సంతానం వల్ల మనం ప్రయోజనం పొందినట్ లెక్క ఎవడ కాపురాలు వాళ్ళు విడిబుడిగా చేసుకుంటే ఈ సంతానం ఉపయోగమే ఇక్కడ మళ్ళీ ఈ ముసలాళ్ళకి ఏం వచ్చినా ఎవడో పట్టించుకునేవాళ్ళు ఇక్కడ మరి ఇంకెందుకు సంతానం అంచేది మనమంతా సంతానం కలిగి ఉండొచ్చు కానీ సంతానం వల్ల సుఖపడుతున్నావు అంటే అనుమానమేనండి ఆ సంతానానికి మన వల్ల సుఖం లేదు వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళ చిన్నపిల్లలకేదో వస్తుంది వాళ్ళకేదో వస్తుంది వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు వస్తాయి అవి తీర్చే అవకాశం మనకు ఇక్కడ అదే ఉమ్మడి కుటుంబం అయితే అందరూ అన్నీ పట్టించుకుంటారు అందరూ అన్ని పూనుకుంటారు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చినా నలుగురు వచ్చి ధైర్యం చెబుతారు నేనున్నా నా అత్తానీకి ఎందుకు అంటాడు నేనున్నా అమ్మా ఎందుకు అంటారు కొడుకులు అల్లుళ్ళు అందరూ ఉంటే అంతేనండి మరి ఎవరు లేకపోతే ఉంది ఇక్కడ మంచిగా సంతానం ఉండడం ఐశ్వర్యం కాదు వాడు ఉపయోగపడాలి కదా ఈ అష్టైశ్వర్యాలు ఇలాగా లక్ష్మీదేవి యొక్క సర్వాంగాలు స్పృశించిన చేయి అంటే అర్థం అన్ని విధాలా ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు లక్ష్మీపతి అంతకంటే వరు ఆయన చేయి పెట్టడం నా చేయి పైన ఇంతకంటే కావలసింది ఏదైనా ఉందా అన్నాడు ఇగో ఈ జ్ఞానం వల్ల అప్పుడు బలచక్రవర్తి శరస్సు మీద తన పాదాన్ని తాకేలా చేసాడు పూర్తిగా అజ్ఞాన నిర్మూలన కోసం పూర్తిగా అజ్ఞాన నిర్మూలన కోసం అంచేది మన్మూర్ధని మన శిరస్సు మీద కూడా భగవంతుని పాదాలు విహరించాలి అంటే అజ్ఞానాన్ని భేదభావాన్ని ఐశ్వర్య అహంకారాన్ని సౌందర్య అహంకారాన్ని అన్ని రకాల అహం అనే భావననే తొలగించుకోవాలంటే మనస్సు మౌనం పాటించవలసింది ఆలోచనలన్నీ రద్దు కావలసింది మంచి లేదు అందుకే ఆ మాట చివరిలో చెబుతున్న చూడండి మనసాం అనన్యమనసం సమమాహితవుతే ఆ మనస్సుని ఆలోచనారహితంగా చేయడమేలాగా ఆలోచనల మీదే స్థితమయ్యేలా చేస్తే ఆలోచనారహితం అవుతుంది ఆలోచనల మీదే సహితం అయ్యేలా చేస్తే అవుతుంది భగవంతుడి యొక్క కళ్ళ మీదే భగవంతుడి యొక్క పాదాల మీదే భగవంతుని యొక్క విగ్రహం మీదే లేదు కళ్ళు మూసుకున్న మనసులో అదే రూపాన్ని అదే నామాన్ని ఊహించుకుని ధ్యానిస్తూ ఉండడం అనే ఏకధ్యానం అనేది అలవాటు చేస్తే ఏకాగ్రత అనేది అలవాటు చేస్తే లోకాగ్రత కాకుండా ఏకాగ్రత అనేది అలవాటు చేస్తే నిరగ్రత అనేది అలవాటు అవుతుంది ఒకే దాని మీద మనం దృష్టి పెట్టడం అనేది మనస్సుకు అలవాటు చేస్తే అసలు ఆ ఒకటి కూడా లేకుండా అది ప్రశాంతంగా నశించిపోతుంది ఆ మనస్సు నశించడమే మోక్షం దానికి ఏకాగ్రత సాధన దానికి నామస్మరణ రూపధ్యానం ఏదైనా ఉంది పర్వాలేదు దానికి అవసరమైన చిత్తశుద్ధిని ఏకాగ్రతను కలిగించడానికి మన పూజలు నోములు వ్రతాలు అన్నీ త్యాగపూరితమైతే పనిచేస్తాయి లేదా పనిచేయ్యం ఊరికి ఆర్భాటం చేస్తే కుదరదు ఇక్కడ త్యాగమే పూజ అంటే విజ్ఞానం అంటే మానవత్వమే గాంధీ మహాత్ముడు చెబుతాడు సప్త సామాజిక మహాపాపాలని చెబుతాడు ఏడు పాపాలు చెబుతాడు సప్త సామాజిక మహాపాపాలు ఈవేళ సమాజం అన్ని విధాలా భ్రష్పెట్టడానికి ఈ పాపాలన్నీ బాగా వృద్ధి చెందడమే కారణం ఒకటి నిజాయితీ లేని రాజకీయం కర్ణాటక పరిణామాల్లో చూసాం దేశమంతా చూస్తూనే ఉన్నాం నిజాయితీ లేని రాజకీయం రెండు అవసరం లేని సంపద మన అందరి దగ్గర ఉంది అవసరం లేని సంపద చాలామంది దగ్గర ఉంది అనవసరంగా కూడబెట్టి పెంచుకున్నాం అంతే అలాగ భవిష్యత్ అంటే భయం కొందరికి ఇంకోటికి ఇవ్వడం ఇష్టం లేక కొందరికి మనకి అవసరం లేకపోయినా సరే ఇంకోడికి ఇష్టం లేదు కాబట్టి అట్టి ఉంటాం ఇది అనవసరమైన సంపద నిజాయితీ లేని రాజకీయాలు అనవసరమైనటువంటి సంపద శీలనలేని విద్య నీతి లేని వ్యాపారం మానవత్వం లేని విజ్ఞానం అంతఃకరణకు పట్టని ఆనందం చెట్ట చివరిది చెట్ట చివరిది అంటారే విజ్ఞానము ఆనందము త్యాగము పూజ చివరిది త్యాగములేని పూజ ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసాం పద్మనాభస్వామి వ్రతం చేసాం లక్షవత్తులు నువ్వు చేశామంటే మన ఆస్తి తరిగిపోవాలి దాన ధర్మాలకు వెళ్ళిపోవాలి బంగారం అంటే బంగారమే ఇయ్యాలి వెండి అంటే వెండే ఇయ్యాలి వెండి ప్రత్యామ్నాయ బంగారం ప్రత్యామ్నాయ అని విధవ మాటలు మాట్లాడద్దు ఎవరికి ఇచ్చేదేమో రాగి బిళ్ళ కోరుకునేదేమో ఓహో రంగుల వ్యవహారం ఎక్కడి నుంచి వస్తాయి అదే నోములు అందుకే పెట్టారు మన ఆస్తి మనమో తగ్గించుకోవడానికి చిత్తేపి అనన్య మనస్వామి ఇతర చింత లేకుండా ఆయన్నే మనం ధ్యానం చేయాలి అంటే త్యాగం చేయాలి ఇతర చింత అంటే ఇవే కదా వస్తు వాహనాలు సంసారము భార్య భర్త పుత్రులు పుత్రికలు పెళ్లిళ్ళు ఉద్యోగాలు ఇదే కదా అదే అవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి అనన్యమన సామ్ అవన్నీ వదిలేసి పట్టుకోవాలి అంటే వదిలేయడమే త్యాగం మాత్రంగా మన కర్తవ్యం ఏదో మనం చేస్తూ మిగిలిన సమయమంతా భగవద్ధ్యానాన్ని కేటాయిస్తే అంతా బాగానే ఉంటుంది ఏం జరిగినా బాగానే ఉంది అనే పరిస్థితిలో మనం ఉన్నప్పుడు ఏదైనా బానే ఉంటుంది ఖచ్చితంగా లోకానికి మేలే జరుగుతుంది ఆ వ్యక్తికి కూడా మేలే జరుగుతుంది రమణ మహర్షి మాట మనకి ప్రమాణం లెక్క తన జీవితాన్ని మొత్తం సర్వకర్మలని భగవంతుని అర్పించి శరణాగతి చెందిన వాణి పూర్వజన్మ కర్మ ప్రణాళిక వానికి అనుకూలముగానే ఉండును కాని ప్రతికూలముగా ఉండదు అంటాడు మహానుభావు సంపూర్ణ శరణాగతి చెందినవాని యొక్క పూర్వజన్మ కర్మ ప్రణాళిక వానికి అనుకూలముగానే ఉండును కాని ప్రతికూలముగా ఉండదు అంటాడు అటువంటి మహాయోగుల మాటలు మనకి ప్రమాణం కదా ఇక్కడ సంపూర్ణంగా ఆయనకు అర్పించాం ఇక మనం మనం ఓడిపోతే ఆయన ఓడిపోయినట్టే ఇక్కడ ఓడిపోతే మనం ఓడిపోయా మనకోట్లేదు మనం ఆయన ఓడిపో ఆయనకు అప్పగించకూడా ఆయన ఓడిపోయినట్టే ఆయన ఓడిపోతాడా మనం ఓడిపోతాం కానీ ఒడగనిత్తువా జనని ఓడగనిన్ మది నమ్ము వారలని ఎక్కడో మీద భద్యంలో అన్నాను నేను జనని ఓడగనిన్ మది వారల నిన్ను ఓడగా నమ్ముకున్నావమ్మా ఈ జీవితం అనే నిన్ను ఓడగా నమ్ముకున్నవాడు నిన్ను ఓడిపో నువ్వు ఓడిపోనిస్తావా మన్మోర్ధ్రియణే వికటాటు శ్రీవేంకటాద్రి శిఖరే శిరసి శ్రుతీనా చిత్తేప్యనసాం సమమాహితే శ్రీవేంకటేశరణ శరణం ప్రపద్య నా శిరస్సు మీదైనా కాళీని పడగల మీదనా గోవుల్ని కోసం భయంకరమైన అరణ్యాల్లోనైనా శ్రీవేంకటాద్రి శిఖరం మీదనైనా చివరికి వేదాంత వీధులలోనైనా అనన్యంగా నిన్నే చింతేటువంటి యోగుల మనస్సులలోనైనా నీ పాదాలు పెట్టడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావయ్యా అటువంటి నీ పాదాలనే నేను శరణు వేడుతున్నాను అనడా వేదాంతం యొక్క పారమ్యం ఏమిటి శిఖరం అని ఎందుకన్న లలిత కూడా ఉంటుంది మీకు శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూడిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక సర్వోపనిషదు ఉద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక శాంతికి అతీతమైనటువంటి కళని పొందలేకపోతే ఉపనిషత్తులన్నీ దేనికి అది ఆ నాలుగు నామాలకు అర్థం సర్వోపనిషదు ఉద్ఘిష్ట ఉద్ఘుష్ట శాంత్యతీత కళాత్మిక అన్నిటికీ అర్థం ఏమిటంటే సర్వ ఉపనిషత్ ఉద్ఘుష్ట అన్ని ఉపనిషత్తుల్లో ఏది ఉద్ఘోషించబడిందో ఆ సారాంశం మనం తెలుసుకుంటే ఏం జరుగుతుందయా శాంతి అతీత కళాత్మిక శాంతికి కూడా అతీతమైనటువంటి కళను పొందగలుగుతాం మనం శాంతికి అతీతం అంటే శాంతిగా ఉన్నామని చెబుతున్నాము అంటే శాంతిలో లేవు ఉన్నవాడు చెప్పడు శాంతిగా ఉంటాడు బాగా ఇష్టమైన పదార్థం తింటున్నప్పుడు ఎవరినైనా మీరు పలకరించండి ఎలా ఉందో చెప్ ఉండే అయిపోయాక చెప్తాను అంటాడు చెప్పడం ఎందుకంటే ఆ చెప్పడం కోసం వీడు అందులోంచి బయటకు వస్తే కొంతపోతుంది ఉండ రసం అలా కారుతుంటే మధ్యలో పలకరిస్తాం ఉండు ఆ రసం అంతా ఆస్వాదించని అంటాడు అది అయిపోయా ఇప్పుడు చెప్పు ఏంటి అంటాడు అది అలాగే ఆత్మజ్ఞానానుభవం పొందేవాడు కూడా చెప్పమంటే చెప్పడు నేను శాంతిగా ఉన్నాను నేను పొందాను మీరంతా పొందండి అంటున్నాడు అంటే ఇంకా శాంతిగా లేడనమాట అంటే వీళ్ళకి చెబితే గానీ వీళ్ళు ఆయన గురువుగా అంగీకరిస్తే కానీ ఆయనకి శాంతి కలగదు అయిపోయింది ఇంకా కోరికే నన్ను గురువుగా అంగీకరించాలి కోరికే అయిపోయింది ఇంక శాంతి ఉండదు అశాంతి అని శాంతి అతీత కళాత్మిక అన్నారు శృతి సీమంతో సింధూరీకృత పాదాబ్జు దూడక ఎన్ని వేదాముల చదివినా వేదాంతముల చదివినా చివరికి ఏమిటి అంటే యొక్క పాదాలు ఆ వేదాంతపు శిఖరాల మీద విహరిస్తూ ఉంటాయి అంటే ఆవిడ పాదభక్తి కలగకపోతే అంతా ఒక్కటే పాదభక్తి అంటే అర్థం అది మళ్ళీ ఆ పట్టుకుని దండం పెడుతూ కూర్చోవడం కాదు అంతా ఒక్కటే అంతా ఒక్కటే అని గ్రహించలేకపోతే ఈ వేదాంతం దండగా ఈ వేదాలన్నీ దండగా ఈ మతం అంతా దండగా ఏ మతమేనా సరే మనకి నేర్పవలసింది రెండే రెండు ఒకటి ధైర్యంగా బతకడం రెండు సంతోషంగా మరణించడం ధైర్యంగా బతకడం సంతోషంగా మరణించడం ఇవి ఇవ్వలేనప్పుడు అది మతమైనా ఒకటే శాస్త్రమైనా ఒకటే మతం జీవితమైనా ఒకటే దండగే ఏ గురువైనా మనకు గురువే కాదు ఈ రెండు ఇస్తున్నాడా ధైర్యంగా బతకడం సంతోషంగా మరణించడం గురువు అన్నవాడి దగ్గరికైనా వెళ్ళి మనం కోరికలు కోరుతున్నాడే సంతోషంగా లేవు ఆ తీర్థకైనా సంతోషంగా ఉండవు ఆయన ఏవో తీర్చడానికి ఏదో చేస్తానంటాడు ఆయనకి ఎందుకు చేయాలి ఆయనకి ఏం పని అంటే ఆయన సంతోషంగా లేడు మనకి ఈ కోరికలు తీర్చడం ద్వారా ఆయన తపశక్తిని వినియోగించడం ద్వారా ఏదో మన ద్వారా ప్రయోజనం పొందుదామని ఆయన చూస్తున్నాడు ఆయన తపశ్శక్తి ద్వారానో మహిమ ద్వారానో ప్రయోజనం పొందాలని మనం చూస్తుంటే మనం ఇచ్చే డబ్బు ద్వారానో మనం ఇచ్చి మనం కట్టే భవనాల ద్వారానో పీఠం ద్వారానో తద్వారా వచ్చే ఆధిపత్యం ద్వారానో ఆనందం పొందాలని ఆయన చూస్తుంటే ఓ గుడ్డాడు ఇంకో గుడ్డాడు తేడా ఏదైనా ఉందా ఓ బెచ్చగాడు ఇంకో బెచ్చగాడు ఆయనకేదో కావాలి ఆయన దగ్గర మనకేదో కావాలి ఇదంతా మొత్తం పీటి పురోకో రాజకీయ భాషలో చెప్పాలంటే నీకు ఇది నాకు అది అయిపోయింది ఇద్దరి దగ్గర ఈ తత్వం పోయినప్పుడే అర్థమయ్యేది దానికి మనం చేయాల్సింది ఏంటంటే చిత్తే అనన్య మనసాం సమమాహిత అనన్యమైన మనస్సుతో భగవంతుని చింతిస్తూ ఉంటే కాళీయ కాళీయన పడగల మీద భక్తుల శిరస్సుల మీద వేదాంత శిఖరాల మీద వెంకటాద్రి శిఖరం మీద భయంకరమైన అరణ్యాల్లో కూడా విహరించినటువంటి భగవంతుని పాదాలు మన మనస్సులో విహరిస్తాయి అమ్లాన హృష్యనీతీర్ణ పుష్పేం ఆనందితనోనౌ తవైత శ్రీవేంక చరణం ప్రపద్యే తవ ఏత శ భగవంతుని యొక్క చరణాల్లో వెంకటేశ్వర స్వామి చరణాల్లో ఉండే మరో విశిష్టతను చెబుతున్నాడు స్వామికి పాదాలకి పుష్పాలతో పూజ కదా మనం ఎటువంటి పుష్పాలు అమ్మలానా తొందరగా వాడిపోని పువ్వులే పట్టుకొస్తాం వెంటనే వాడిపోతే అందం ఉండదుగా హృష్యత్ ఎప్పుడు వికసించి ఉండే పువ్వులే పట్టుకొస్తాం అంతేకాదు ఎన్ని పువ్వులు పట్టుకొస్తాం కక్కుర్తి పడం అందులో వెంకటేశ్వర స్వామి పూజ దగ్గర కక్కూర్తి కుదరదశ అంతా సమృద్ధిగా ఉండాల్సిందే అవనీతల కీర్ణ పుష్పవు ఆయన పాదాలకి పుష్పాలతోటలా పూజ చేస్తే ఆ ప్రాంతం ప్రాంతం అంతా మొత్తం పూలు పరిచినట్టే ఉండాలి అన్ని పువ్వులు ఉండాలి ఎందుకంటే ఇతర అవతారాలు వేరు ఆ వెంకటేశ్వర అవతారం వేరు అది పూర్తిగా భోగమయమైన అవతారం శివుడు పూర్తిగా యోగమయమైన మూర్తి ఆయనకి ఏమీ అక్కర్లేదు ఒక్క పువ్వు పెట్టినా చాలు అది కూడా పెట్టలేకపోతే నమస్కారం పెట్టినా చాలు వెంకటేశ్వర అలా కుదరదు అన్ని పూలు పెట్టుకుని ఓ వచ్చావు ఇక్కడికి చేతులు ఒప్పుకుంటూ అంటాడు ఆయన అంత సంపద ఉంది కొంత హుండీలో వేయకూడదా అడిగేస్తాడు మొహమాటమే లేదు వేయకపోతే ఇంటికి వెళ్ళలేక ఎదురు చిన్నపిల్లకి జ్వరం వచ్చేలా చేస్తాడు అంతే మొత్తం వేసేస్తాడు కలవు వెంకటనాయక ఎందుకంటే లేకపోతే మనం వెయ్యాం కలి కలికాలంలో బుద్ధులు ఎలా ఇది గమనించండి మీకు వ్యూహమా కాదా ఇది వ్యూహం ఇది దేవుడు రామావతారంలో ఒకలా ప్రవర్తించాడు కృష్ణావతారంలో ఒకలా ప్రవర్తించాడు వెంకటేశ్వర అవతారంలో మరోలా ప్రవర్తిస్తున్నాడు కారణం ఈ మనుషులు ఇలా ఉంటారు కాబట్టి ఇలాగే ఉండే ఇది వ్యూహం అంటారు దీనే ధర్మ సూక్ష్మం అంటారు రామావతారంలో ఇరవై ఒక్క రోజులు యుద్ధం జరిగిందని చెబుతారు మధ్యలో ఎప్పుడో ఒక రోజుని రామణాసురుడు మధ్యాహ్నం మూడున్నర గంటల వేళ కింద పడిపోయి దొరికినా సరే చంపే అవకాశం ఉన్నా సరే చంపడం ధర్మం అయినా సరే చంపలేదు పోరాశన్నాసి అన్నాడు కొత్త రథం తెచ్చుకో కొత్త బాణాలను తెచ్చుకో కొత్త సారథం తెచ్చుకో రేపురా అన్నాడు వదిలేశాడు క్షమించి ఎందుకంటే వాడు ఏమో ఏడు మొహంతో చూస్తున్నాడు చంపిస్తావా చంపిస్తావా అయిపోయిందా అంటున్నాను అలా ఏడుస్తున్నామంటే తప్పుడు రామచంద్రమూర్తికి ఇష్టం లేదు అది పౌరుషం క్షత్రియ పౌరుషం అదే కృష్ణావతారం దగ్గరికి వచ్చేసరికి అంతేనా బాణం వేసేస్తారా తప్పదా అన్నట్టుగా దీనంగా కర్ణుడు చూస్తున్నా సరే అని అర్జునుడిని గిల్లి బాణం వేయించాడు అది భగవల్లీల దీన్నే ధర్మ సూక్ష్మం అంటారు వ్యూహం అంటారు ఎందుకంటే కర్ణుడు లాంటి మనుషులతో అలాగే ఉండాలి రావణాసుడితో అలా ఉన్నా పర్వాలేదు జీవితాంతం ఒక దుర్మార్గుని సమర్థించి ఆయనతోనే స్నేహం చేసేట కర్ణుడిని మంచివాడని ఎలా అంటామండి మా జాలి పడతాం కానీ మంచివాడు ఎలా అవుతాడైనా కర్ణుడి సద్గుణ సంపన్ను అనడానికి వీల్లేదు భారతం అంగీకరించలేదు ఆ విషయం దుష్ట చతుష్టయంలో అతను ఒకడు దుష్టత్వానికేను దుష్టత్వాన్ని పూర్ణంగా సమర్థించడానికి తేడా ఏం లేదు కర్తాకారయిత ద్రౌపదిని జుట్ట గీడ్చుకొచ్చినటువంటి దుశ్శాసనుడికేను రాగానే ఆరోపాణి చేసుకో సిగ్గులేని దానివల్ల కనుడికి తేడా ఏం లేదు ఆ తప్పు కనుడు కూడా చేసినట్టే నిజానికి లాగడం కంటే ఈ మాట ఆవుని ఎక్కువ బాధించింది మరి అటువంటి కనుల ఏదో రథం ఏదో కృంగిపోతే అది మొత్తం భూమి మీదకి తెచ్చుకునే వరకు ఆగాలంటే ఇప్పుడు కూడా ఉంటాడు ఆయన చావడము ఎందుకంటే ఆ రథం కొంగడానికి అర్థం లేదు అది బ్రాహ్మణ శాపం శాపాలు మేము నమ్మవండి అంటే మంచిది భారతమే చదవద్దు ఇంకా చర్చించేది ఏం లేదు అక్కడ శాపాలు వరాలు పూర్వజన్మలు పర జన్మలు నమ్మకపోతే భారతం గురించి మాట్లాడద్దు అసలు బ్రాహ్మణ శాపాన్ని మనం నమ్మలేదు అంటే కరుణ రథం కృంగలేదని కూడా అనాలి అప్పుడు అప్పుడు చంపడం నిజమే కాదు మరి కృంగడం నిజమే ఆ శాపం ఎంత తీసినా మళ్ళీ రాకపోవడం నిజమే ఐదు ఆరుసార్లు ప్రయత్నం చేశాడు ఓ గంట అగాడు కరుణుడు గంట పది నిమిషాలు కాదు ఎంతసేపు ఆగమంటారు తెలియకుండా మాట్లాడతారు భారతాన్ని గురించి ధర్మాన్ని గురించి అదన్యాయం ఇదే అన్యాయం అని వీళ్ళు చేసినవి అన్యాలు కావు వాళ్ళు మాత్రం చక్కగా పద్ధతిగా ఇప్పుడు ఆంగ్లంలో చెప్పి డీల్ చేయడం పద్ధతిగా డీల్ ఎలా చేస్తారు వాడు డీలింగ్ బాగుందా వాలింగ్ని బట్టి మన డీలింగ్ ఉంటుంది వాడు డీలింగ్ అయితే మనం ఢీ ఢీలింగ్ అంతే కలియుగంలో న్యాయమే అంత అందుకే కలియుగంలో రాజకీయ పక్షాల వ్యూహాలు కూడా అలాగే ఉంటాయి ధర్మాన్ని అనుసరిస్తున్నామని చెప్పుకునేవాడు కూడా వ్యూహాలు వ్యూహాత్మకంగా వ్యవహరించక తప్పదు లేకపోతే మొత్తం దద్దం అయిపోతాడు మొద్దపప్పు అయిపోతాడు నిలబడలేడు ఏదో కొన్ని చేసేనా నిలబడగలిగితే మొత్తం బలం పెరిగితే ధర్మం నిలబడుతుంది ఇక కొన్ని చేసా కదా పూర్తిగా మునిగిపోయి అహంకారానికి లోనై అవినీతి పరులమైపోతే అన్ని పార్టీలు ఒకటే అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది సంపూర్ణంగా స్వచ్ఛమైనటువంటి రాజకీయ నాయకుడు రాజకీయ పార్టీ దొరికే కాలం కాదు దొరికితే అది కలికాలమే కాదు అలాంటి మనుషులు సంపూర్ణ స్వచ్ఛత కలిగిన వాళ్ళు ఉండరు కాబట్టే వీళ్ళ దగ్గర ఎలా వసూలు చేయాలో తెలుసుకుని వ్యూహాత్మకంగా వెలిసిన అవతారమే వెంకటేశ్వర అవతారు అందుకే ఆయన ఏం పట్టుకెళ్ళినా సరే ఏమి ఇంకా ఉందిగా వాళ్ళు ఏం చేసుకుంటావు ఇదే ఇదే ఉంటుంది ఆయన ధారణ పట్టుకురాపోయేవా నిలువుదోపిడి ఆ మాటలు అక్కడే వస్తే మీరు చూడండి నిలువుదోపిడి ఆ మాటలు తిరుపతి కొండ మీద ఉన్నాయి ఇంకో చోట్ల లేవు ఎత్తిమీద జుట్టే ఉండని బావు మహానుభావుడు నేను ఒక్కనే ఆయన నుంచి తప్పించుకున్నవాడిని ఎలాగోలేదేం తీసుకుంటావో తీసుకున్నాను నేను ఒక్కనే తప్పించుకున్నా ఎత్తిమీద జుట్టే ఉండని డబ్బులే మిగలనిస్తాడు అండి ఆయన నిలుగుతూ అప్పుడు అనుగ్రహం ఉంటుంది అది వేరే విషయం అని చెప్పి ఈ అవతారాల్లో కూడా ఈ యుగాలను బట్టి ఈ మార్పులు ఎందుకు వస్తాయి అంటే ప్రజల స్వభావాన్ని బట్టి అంటే ఈ కాలంలో మనం జాగ్రత్తగా దగ్గర వాళ్ళతోనైనా దూరంగా వ్యవహారం విషయంలో పక్కాగా కాగితాలు రాయించుకుని అన్నీ పక్కాగా ఉండి జాగ్రత్తగానే ఉండాలి కానీ మా కదా అని నమ్మేనండి నమ్మడమే తప్పసులు మావాడంటే అర్థం లేదనమాట మీ వాడు మా కుదరదు డబ్బు ఇచ్చామంటే కగితం రాయాల్సిందే ఈ మనవాడైతే కగితం రాయడానికే మనకి బాగా దగ్గర ఫ్రెండ్ అయినండి బాబు పదివేలు అప్పు అడిగాడు కైతం రాయమంటే రాయటేదండి ఒరే నా మీద నమ్మకం లేదంటే అదేవిటరా నా మీద నమ్మకం లేదా రాయనని చెబుతున్నాం అనాలి ఆ నమ్మకం ఉంటే కాగితం ఎందుకు రా ఎవరి మీద నమ్మకం ప్రాణాల మీద నమ్మకమా లేదురా అబ్బాయ్ నీ మీద చాలా నమ్మకం ఉంది కానీ నేను శాశ్వతం కాదు కదా ఈ మాట అంటే వాడు అంటే ఆ అదేవిటరా అంత మాట అన్నావు మరి మంచితే కైతం రాయి నీ అవసరానికి నేను పదివేలు పాతిక వేలు డెబ్బై వేలు యాభై వేలు కైతం రాయవా నీకు నాకు స్నేహమా అంటే ఈ ఈ సంభాషణ మనం గట్టిగా ఉండకపోబట్టే చేత పోనేహితులే మన మోసం చేస్తారు ఎందుకంటే మనం కాస్త మెతగ్గా ఉన్నాం నన్ను కైతం రాయమని అడుగుతూ ఉంటారా పదివేల కోసం అంటే అదే నన్ను డబ్బెందుకు అడిగారు రా పదివేలు కదా స్నేహితుడు డబ్బెందుకు అడగడం స్నేహానికి డబ్బుకి సంబంధం లేదు కదా నన్ను అడగక్కమా పదివేలు నువ్వు అడగ్గా తప్పు నేను కైతం రాయమంటే తప్పు వచ్చింది ఈ బంధాల విషయంలో ముఖ్యంగా యువతరం జాగ్రత్తగా ఉంటే అని బాగుంటాయి నా ఫ్రెండే కదా అనిచ్చా మొబైల్ ట్రాన్స్ఫర్ చేసేసా అయిపోతావు మొత్తం నాశనం అయిపోవడం ఖాయం ఈ స్నేహాలు ఏం మిగిలేవు కాదు ఎందుకంటే కలియుగంలో మనుషులు అలా ఉంటారు అదే పూర్వయుగాల్లో అలా లేదు సుగ్రీవుడు రాముడికి మాట ఇచ్చినా రాముడు సుగ్రీవుడికి మాట ఇచ్చినా తప్పలేదు ఎంత చెడ్డా కర్ణుడు దుర్యోధుని అంకితమే ఉన్నాడు చెడ్డో మంచో ఏదైనా సరే అంత భావం కలిగిన వాడు ఇప్పుడేడి ఎక్కడ ఉన్నాడు ఇవి ఈ తేడాలు గమనించకుండా యుగ ధర్మం అంటే ఏమిటో బాగా అర్థమవుతుంది అందుకే వెంకటేశ్వర అవతారంలో ఎప్పుడు సమృద్ధి దేనికి రోడ్ండడానికి వీలు లేదు నెయ్యి వాడము స్వచ్ఛమైన నెయ్యి వాడాలి కోట్లు ఖరీదు చేశాను సరే స్వామికి బ్రహ్మోత్సవాల్లో వాహనాలు పెడతారు మహావైభవంగా ఉంటాయి అక్కడ ఏమీ తక్కువ చేయడానికి వీలు లేదు ఏనుగు అంటే ఇక అటువంటి ఏనుగు విశ్వంలో ఉండకూడదు అంత ఏనుగు ఆయన్ని తెచ్చి గజవాహనం మీద ఊరేగించాలి బంగారం అంతా ఆయన దగ్గరే ఉండాలి ధనకనక వస్తువాహన వైభవాలన్నీ ఆయన దగ్గరే ఉండాలి ధాటిచ్యుతే మృరాజ మృగాధిరాజన అగాజ గజరాజ గజాధి స్వస్వాధికారమహి శ్రీశ్రీంగ్ వేంకటాచల విభో తుప్రభాతం అలాగే ఆయన పుష్పాలతో పూజ విషయంలో కూడా అవనీతల కీర్ణ పుష్ప భూమండలం అంతా నిండిపోవాలయా ఏమిటా పూలు యథోక కుర్తి వేతున వేతున అంటాను వేద పడ్డన మీరు పండి అంటే అవి కూడా హృష్యత్ నిత్యం అది హృష్య హృష్యత్ అంటే దాన్ని శత్రుర్ధకం అంటారు వికసించుచున్న వికసించుచున్న వికసించుచున్నా ఎప్పుడు వికసిస్తున్నట్టే ఉండాలి ఆ అందంగా ఉండాలి అదే వాడిపోయిన పువ్వులు రేకులు రాయిపోయినవి పువ్వులు పురుగులు పురుగులు ఉండే పువ్వులు బటుకు రాకూడదు అమ్మలానా వాడిపోవడం ప్రశ్న ఉండకూడదు అమరీతల కీర్ణపుష్పవు శ్రీవేంకటాద్రి శిఖరే భరణ శిఖరాభరణాయమానవు వెంకటాచల శిఖరానికి ఆభరణాయమానమైనవయ్యా నీ పాదాలు అన్నారు